డి బేబీ వాణి నిఖితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి శ్రీ సమ్మక్క సారాలమ్మ బతుకమ్మ పాటలు గాయనిమనులు చిగుళ్ల ఆయిలమ్మ ఏ మైసమ్మ చిగుళ్ల భాగ్యలక్ష్మి చిగుళ్ల బ్రమరాంబ నిర్వహణ గనూరే యాదగిరిలో పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్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 వియాల గో ఊ ఊరుల్లే ఉబో వియాల గట్టని విరు ఉబయాలో జగలా వాడని బయాలో వాడలే ఉబో జగలా వాడని విడయాలో తొట్టలా గట్టి బియాలోేడయాలో తొట్టలా గట్టీ మేడల్ ముందుగా నిందలు తువియాలో ముఖ్యాల కోశం అవియాలో ముందుగా నిందలు తువియాలో ముఖ్యాల భూమిద సారడు వియాలో చంద్రంబువ శియాలో భూమిదారుడు వియాలో చంద్రంబువో శివాల భూదేవి నా పాట Oh go gaa <laughs> ీరసారడు చంద్రంబు వీరసారడు చంద్రంబూ వచ్చ జలవీనా పాఠవి జనకా జల దేవీనా పాఠవి జనకార్సిన పంతవ్యా మధి అందూర మర్సీనాపన మంతవ్యో డోల్లినంతలో డోకలా రీలో డోలీనా పంతవయాల తర డోల్నా పల మంతవ డాపల మంతవయాల డోకలా తురాగలు రాబు సో రాని వియాలో నల్లభూ సలో వియాలో నాలు రాని వియాలో అడ్డ పోసినట్టు వియాలో అందించినట్టు వియాలో చిన్నట్టు వియాలో మనకపోసినట్టు వియాలో మల్లేసినట్టు వియాలో మనకు వచ్చినట్టు వియాలో మల్లేసినట్టు వియాలో కొంచవోసినట్టు వియాలో వరంగల్లు జిల్లా ఇరికి దగ్గర వరంగల్ూ జో రంగల్లు జిల్వీ వడ్డనే బిడారి రంగూ జిల్లా వడ్డనే బిడారి వడ్డనే బిడారి వారవై మండలము వియాలో వడ్డనే బిడారి వయలో తాడై మ రాజన్నో వుడు ఎమడా లో బల్ల కడుపులా వియ్యాలో చక్కని సమ్మ వియలో బంటల కడుపులా వియాలో బంటులా వియాలో తల్లి జలుమా వెచ్చ తల్లి జలుమాలో విలీసు వాడల్ల వియాల ఉండలేనన్నది వాడల్ల వియాల వెళ్ళిపోతున్నది వియాలో ఎడ్డి దేశం వెళ్ళిపోతున్నది వియాలో ఎడ్డి దేశం సక్కని వా తల్లి వియాలో తోలు పట్టిన వియాలో సక్కని వాతల్లి తోవలు పట్టిన వియాలో పన్నెండు ఎన్లనే వియాలో పరసు ఉండే వియాలో పన్నెండు పరచుపాల సరుగులా దోసాలు సరుకులా దోసాలు కాల జుడత ఆలో కళిమాకుల మళ్ళీ మాకు మో ఎమునాల గు తిరు తాలూ జాగో పండుగలిసేటియాలో బంట్లు ఎవ్వర పండుగ కొలిసే టియాలో బలు ఎవరమ్మ వియాలో చక్కని సమ్మమ్మ వియాలో చక్కని సమ్మ వియాలో ఎర్రనే దుబ్బల్ల కొండనే గొడుగుల ఎర్రనే దుబ్బల్ల వియాలో కొండనే గొడుగులు కని బొమ్మలు మూడేళ్లకు ఒకసారి వియ్యాలో లో మూడేళ్ల కోసాతమ్మలో నాయ్ జాతరలో సాగించుకుంటను వియాలో నాయతారమ్మలో సాగించుకుంటూ వీయాలో ఎర్రనే దుబ్బల వియ్యాలో కొండనే గడుగుల్ల వీయాలో ఎర్రనే దుబ్బల వియాలో కొండనే గొడుగుల వియాలో పన్నెండు ఏళ్ళనే వియ్యాలో పరశుపాల పన్నెండు ఏళ్ళ దేవలో పరసు ఉండే సక్కని సమ్మ వియాలో పారదూస్తున్న అవియాలో సక్కని సంబం అవియాలో పారదూస్తున్న అవలో ఎక్కడా చూసిన వియ్యాలో మూడు నే వందల వియాలో ఎక్కడా వాసింది కొండకు వియాలో తల్లినే రాబట్టే వియాల వాసింది కొండకు వియాల ఎరనే దుబ్బల్ల కొండనే గొడుగుల వియాలో దుబ్బల్లవియాలో కొండనే గొడుగుల వియాలో సక్కని సమ్మ వియాలో ఎట్లా వస్తున్నది వియాలో సక్కని సమ్మ వియాలో ఎట్లా వస్తున్నది వియాలో పుట్టుబు దారము వియాలో కలా గట్టి ఆలో సిడారూ శ్రికవి ఆలో సిడారుంసలాది గో ఆది మేడారూమి హంసలాది గో దయ్యాల మళ్ళో దండి ో ఎర పల్లవ్యాట్టుముట్టు గుడవ్యాలో ఏటనేవో నాలు వ్యాలో చుట్టుముట్టు గురయాలో ఏటనేవో నాలు వ్యాలో నటనను వా నేమ వ్యాలో సక్కని సమ్మమ్మ వ్యాలో నటనడు మా నేమ వ్యా సని సమవ్యా ంత గడ్డిలా పండుకోనున్నది వియాల వియాలో మల్లెపూల పరుపు తల్లికి ఉన్నది వియాల మల్లెపూల పరుపు వియాలకి ఉన్నది వియాల కట్టబట్టలేక వయ్యాలో గాయ రాజులు వియాల వియాలో ంసకుందామి కొయ్య రాజులేముయాలో లంకకు వచ్చరి వ్యాలో కొయ్య రాజులే లంకకు వచ్చరి వ్యాలో ఏడగలు మియాలో ఏలేడి వాడదు వియాల వి చక్కని సమ్మమ్మ వియాలో సందమామల పోలు వియ్యాలో చక్కని సమ్మమ్మ వియ్యాలో చందమామల పోలు వియాలో లేడిలా దుప్పులా వియాలో వాడుకుంటున్నది వియాలో లేడిలా దుప్పుల వియాలో వాడుకుంటున్నది వియాలో లేడిలా తోటేమ వియాలో వాటలాడవటె వియాలో లేడిలా తోటేమో వియాలో తోటేమ వియాలో పాటవాడా వట్టే వియాలో చుక్కల తోటేమో వియాలో పాటవాడ వట్టే వియాలో ఏడుగురు కొయ్యలు వియాలో బాణాలు చేతుల వియాలో ఏడుగురు కొయ్యలు వియాలో బాణాలు చేతుల వియాలో చేతుల పట్టుకొని వాళ్ళు బాణాల చేతుల పట్టుకొని వాళ్ళు హోడివంత గూడను వియ్యాలో తిరుగుతా ఉన్నారు వియాల హడివంత గూడను వియాలి ఉన్నారు వియాల వరంగల్లు తారవై మండలము వ్యాలో ఒక్కడనే బిడారిలో తరువాయి మండలము వియాలో వాసిన్ని గట్టుకు వియాలో సక్కని సమ్మ వియాలో వాసిన్ని గట్టుకు వియాలో సక్కని సమ్మ వియాలో సిగిరంత గడ్డిలా వ్యాయాలో పండుకోనున్నది వియాలో సిగిరంత గడ్డిలా వ్యాయాలో పండుకోనున్నది వియాల రాజులు చాలా కొయ్య రాజు లేవాల గడ్డీ దగ్గరికి ఆలో కొయ్య రాజు లేరుసేడి బొద్దులు ఆలో వెలిగాడి తీసులు వయలో వెలిగాడి తీ పన్నీరు పన్నీరుగా చిత్రంబు ఉన్నదియోగాదరా చిత్రంబు ఉన్నది వియాలో యాట మార్గమోస్త వియాలో శ్రీకారి వాడదు వియాలో యాట మార్గామోస్త వియాలో శ్రీకారి వాడది వియాలో చిత్తవాడ ఆదాయ పొట్టగివాడాల పొట్టగటా వక్కని సమ్మ వోలలా పిట్టని వయాల సక్కని సమ్మ వయోలా పిట్టల వ్యాలో బోలలా పిట్టని వో తల్లివాడ నోల పిట్టని వల్లి నోరు కట్టేసిన వియాలో వచ్చేటి నేడు నా వియాలో కోటికి నా వాళ్ళు వియాలో నామేన కోటికి నా వాళ్ళు వియాలో నామేన నన్నల్ల చూడను వియాలో నారాజులు వస్తారా నన్నల్ల చూడను వియ్యాలో నారాజులు వస్తారా వియ్యాలో చిత్రం ఉండేవియాలో వియాల వియాలో ఏమి చిత్రం ఉండేవియాలో ఎన్నడూ లేనిది వియాలో చిత్రం వచ్చిన వియాలో ఎన్నడూ లేనిది వియాల చిత్రము వచ్చనా వియాలో సిగిరంత కాడికి వియాలో చిన్నగా వచ్చిరి వయలో సిగిరంతకాడికి వియాల చిన్నగా వచ్చిరి వయలో ఎర్రనే దూపల్లా ఎరనేవ కొండలే వ్యాలో కవక బల వ్యాలో కేవక బాల వ్యాలో కేటవయో కవు కవు తల్లి వ్యాలో కవరి లావట వ్యాలో కవు కావు తల్లి వో చవరి లావట వ్యాలో ఈ సిండల ఇది ఏమి చిత్రం వియాల ఇది కొండల వియాల ఇది ఏమి చిత్రం బు వియాల పసిపాల సప్పుడు వియాలో ఇక్కడ వస్తుంది వియాల పసిపాల సప్ వియాల ఇక్కడ వస్తుంది వియాల చక్కని తల్లిని వియాలో కళ్ళ చూసినారు వియాలో చక్కని తల్లిని వియాలో కళ్ళ చూసినారు వియాలో పొరిసేటి పొద్దుల వియాలో వెలిగేడి తీగోలే వియాలో పొరిసేటి పొత్తుల వియాలో వెలిగేడి తీగోల వియాలో ఏ తల్లి అన్నది వియాలో నాగ వియాలో ఏ తల్లి అన్నది వియాలో ఈ వియాలో వియాలో వియాలో వియాలో ముకుంటుయాలో వియాలో ప్రేమతో సమ్మని వియాలో ఎత్తుకుంటున్నారు వియ్యాలో ప్రేమతో ఇంటికి గుడను వియాలో ఎత్తుగా పోయి వియాల ఇంటికి కూడా ఎత్తుగా పొయిరి వయలో బంగారు వియాలో వియ్యాలో ఎండివే సెర్లు వియాల బంగారు తొట్టెల వియాల ఎండివే సెర్లు వియాల సక్కని పొత్తులు వియలో కొయ్యలు వలసిరి వయలో సక్కని పొత్తులు వియాల కొలు వలసిరి సకలి సంబమని విడ్డన్ లయ శ్రీ వియాల సకలి కూడా వియాలో పేరులు వెతిరి వియాలని కూడా పెద్ద పుల్ల పాలు వియాలో పిండు కావస్తుండ్రు వియాలో పెద్దలుయాలో పిండు కావస్తు పాలబువలతోటి వియాలో పౌరంగా దాదాయాలో వియాలో పౌరంగా దాదాలో ఎన్నబు ఒకటి వియాలో ఏడుకుంటున్నారు వియాలో ఎన్నబోలతోటి వియాలో ఏడుకుంటున్నారు వియాలో కల్లబు వలతోటి వియాలో సాధుకుంటున్నారు వియాలో కల్లబు ఒలతోటి వియాలో సాధుకుంటున్నారు ఎట్లా పెరుగా వట్టలో గలో ఎట్ల వెరుగా బట్టే ఇంతింత వాళ్ళ వియాలో పెరిగి పెట్టడా పెరిగి పెట్టడాలో కడతేలి సమ్మమ్మ వియాలో కడపలో పాటుండే వియాలో కడతేలి కడప లోపాటు కడతేలి సలో కడపలో పాలుండే వియాలో కళతే పాలుండేవియాలో ఇయతే ఇంటిలో పాలుండేవియాలో ఇయతే ఇంటిలో పాలుండేవియాలో సమ్మమ్మకు తగ్గనే వీయాలో పురుషుణ్ణి దేవాలి వియాల సమ్మమ్మకు ంటనే కడిగల్లవియాలో ఏమన్నరూ తల్లి వ్యాలో గంటనే మనమైన రాసి వయాలో చక్కని పెళ్లియాలో మనమైన జీతాము వీయాలో చక్కని మనమైన జీతాము వియాలో ఏమి పట్నం ఉండే వియాలో వియాలో ఏమి పట్నం ఉండే వియాలో చక్కని రాజుది వియాలో ఇక దగ్గర వియాలో ఎన్నోట ఆమెడ వియాలో ఇరికి దగ్గర వియాలో ఎన్నోటో ఎలకపట్నమేమో వియాలో వారాజుతున్నదలో ఎలకపట్నమేమో వియాలో వారాజుతున్నదలో పౌడిద్ద రాజునే వియాలో అయినా ఉన్నడా వియాలో పౌడిద్ద రాజునే వియాలో అయినా ఉన్న వియాలో పెరిగి పెళ్లి కుండె వియాలో సక్కని బాలుడు వియాలో పెరిగి పెళ్లి కుండె వియాలని వాళ్ళు వియాల కొయ్యనే రాజులు వియాలో తోలుకోనొచ్చి వియాల కొయ్యనే రాజులు వియాల తోలుకోనొచ్చి వియాలో గా కొయ్య రాజులు వియాల తోలుకోనొచ్చి వియాలో గా కొయ్య రాజులు వియాల తోలుకోనొచ్చిలో ప్రేమతో సమ్మమ్మకు వియాల పెళ్లి చేసిరి వియలో ప్రేమతో సమ్మ వియాలో పెళ్లి చేసిరి వియలో బ్రాహ్మతో వియాలో లగ్గాలు చేసిరియాలో బ్రామతో సమ్మ వియాల లగ్గాలు చేసిరియాలో సమ్మమ్మ కూడా వియాలో పెళ్లి వాడన వియాలో సమ్మమ్మ కూడా పెళ్లి వాడిన వియాల పౌడిద్ద రాజును విగ్గంబు వాడనో పౌడీ వియాలో వాడనది గట్టి మేడారముకలాది గట్టి మేడారూ హ గట్టు విదే రముసలాది గట్టు వ్యాల సమ వుడను వ్యాల సంసారమిన వి కళా గట్ల వియాలో చిన్నగా సంసారం వియాలో శిల్కలా గట్ల చిన్నగా సంసారం సక్కని వాతల్లి వియాలో ఏలుతా ఉన్నదా వియాలో సక్కని వాతల్లి ఏలుతా ఉన్నదా వియాలో అయ్యయ్యనాథుడా నా పుణ్యపురుషుడా అయ్యయ్య నాథుడా నా పుణ్యపురుషుడయాలో ఎడు గడియవ నిన్ను లగ్గ మడు గడియాల నిన్ను లగ్గ మంతరం భువ నా కయనాదుడవ్యాల పుత్ర సంతరంభుయా కోటి కొక్కా కొడుకు వ్యాల పొంగులయ్యారాధ వయాల కోటి కొక్కా కొడుకు వ్యాల ఇంతమంది నమ్మ వియాలో ఎట్లాగా తాము నువ్వు ఇయాలో ఇంతమంది వియాలో ఎట్లాగా తా నువ్వు వియాలో నగర్భ మందున వియాలో పుట్టవద్దు నా వ్యాలో నగర్భ మందున వియాలో పుట్టవద్దు నా వియాలో పురాణ బాలలు వియాలో జలుమంబు ఎత్తుతరుయాలో పురాణ బాలలు వియాలో జలుమాను ఎత్తు జలిమెత్త వియాలో రక్త సారాలమ్మ వియాలో రక్తంలో జలిమె రక్తసారాలమ్మ వియాలో గంటల్లో ఉట్టింది వియాలో ఘనమైన సారమ్మ వియాలో గంటల్లో ఉట్టింది వియాలో ఘనమైన సారమ్మ వియాలో ముగల్ల ఉట్టింది వియాలో ముద్దు సారాలమ్మ వియాలో మూగల్ల ఉట్టింది వియాలో ముద్దు సారాలమ్మ వియాలో గవ్వలా ఉట్టింది వియాలో ఘనమైన సారమ్మ వియ్యాలో గవ్వలా ఉట్టింది వియాలో ఘనమైన సారమ్మ వియాలో కుంకుంకాయ మ్మ వియాలో కాలు బుట్టని సారమ్మ వియాలో సారమ్మ బుట్టె కొడుకునే జంపయ్య వియాలో సారమ్మ బుట్టె నా వియాలో కొడుకునే జంపయ్య వియాలో నా బిడ్డ సారలి కొడుకునే జంపన్న వీయాలో నా విద్య సారిలో కొడుకునే జంపన్న వియాల మూడేళ్ళకొకసారి వియ్యాలో జాతర జగాలి వియ్యాలో జాగాల వో కొనే రాజం వియాలలో కోటి తీర్థాలు వయలో కొయ్యనే రాజంబు వయాల కోడిన తీర్థాలు దండిగా తీర్థాము వయలో మెండుగా జాగాలియాలో దండిగా తీర్థాము వయలో మెండుగా జాగాల కోరిన వారికి వయలో కొడుకులానిచ్చిన వియాలో కోరిన వారికి వయో కొడుకు రానిస్తున్నా విలు కొడుకునే ఇస్తే వియాలో కొడుకెత్తు బంగారం వియలో కొడుకునే ఇస్తే వియాలో కొడుకెత్తు బంగారు వియాలో బాలు ఎత్తునే వియాలో బంగారం పంచు వ్యాలో బాలు ఎత్తునే వియాల బంగారం పంచు వియలో కళ్ళునే కాగళ్ళు వియాల సారనే పండుగలు వియాల కళ్ళునే కాగులు వియాల సారనే పండుగలు Jalap eiraçãoул, va também Tabora, sa Association dan Baim Temporário p horsespe wish her Shoots... Jalap eiroffen demano Taller has contamination Jalap ei meals ElCR offers many people He chooses కుసేటి యాలో కోడి పుంజులమ్మ వ్యాల కొమ్ములు గిరిటి వల లో మేకపోతూ లమ్మ వియాలో మేయాన ఒర్రేటి వియాలో మేకపోతూ లమ్మ వియాలో కోటొక్క జేనాలు వియాలో కొండలేకి వచ్చే వియాలో కోటొక్క జేనాలు వియాలో కొండలేకి వచ్చే వియాలో నెత్తినే మూటలు వియాలో నెత్తిలా పెట్టుకోని వేయాల నెత్తిలే ముటలు వియాలో నెత్తిలా పెట్టుకోని వియాలో సంకల్ల బాలలా వియ్యాలో వియాలో సంకల్ల బాలలా వియాల సక్కని మందిని వియ్యాలో గట్టుకు వత్తులు వియాలో సక్కని మందిని వియ్యాలో గట్టుకు వత్తులు వియాలో మూడేళ్లకు ఒకసారి